సోత్రం వర్షిద్ధుల గొప్ప దేవా సర్వశక్తి సంప్రణ మహున తొడుగు తండ్రి మైమా సరీపెగు దేవ కృపమైన నీకేస్త తులు గొప్ప దేవ ఈ గర్జన కాలం అంత ప్రవ్వ సురక్షితంగా కాపాడైనా మీ కృపలు భద్రు మీ కృప వెంబడి కృపలు మాకు అనుగ్రహించినారు మమ్మల్ని ఎంతగానో బలపతి మంచి ఆరోగ్యాన్ని శక్తిని బాధ మాకు అనుగ్రహించారు అడుగు అడుగున ప్రభావ మీ అస్తం మాకు తోడుగురించి మీ సన్నిధి మాకు తోడుగుంచి మమ్మల్ని ఎంతగానో బలపరిచినారు దుష్ట మీద మాకు విజయం ఇచ్చినారు ప్రభా నీకు వందాలు సీకే స్థుతులు స్తోతాలు అర్పించుకోవడం మేనా నీకే కోట్ల కోట్ల అధికృత స్థుతులు అర్పించుకోవడమైనా గొప్ప దేవ మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నావు ప్రభావ ఈ యొక్క మధ్య నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని కృపను ధన్యత మీరు మాకు నీకు వందాలు ప్రభావ నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకోవడమైనా సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహాశ్వరం ఈ యొక్క యుగంలో నీకే కలుగును గాక హలలుయ్య ప్రవాహిక మధ్యనైనా గొప్ప దేవ మీకులం వచ్చినైనా గొప్ప దేవ అనేక ప్రాంతాలకు ప్రభావ మమ్మల్ని నడిపించినారనైనా ప్రతి ప్రాంతంలో మీరు మాకు ఘన విజయం ఓ ప్రభావ అనేక జీవిత ప్రభావ మీకు సమర్పించుకోలే మీరు అందరూ ఆకర్షించుకున్నారు ప్రభావ అక్క భయంకరమైన కఠినైన ప్రాంతాల్లో ప్రభావ ప్రభావ మీ అస్తం మీకు సన్నిధితమ తోడుగుచ్చినారు ప్రగ మేఘ స్తంభం రాత్రి అగ్నిస్తంభం లాగా మా ముందు మీరు నచ్చినారు ప్రభావ గొప్ప విజయం ఇచ్చినారు ఎన్నడు ప్రభా తెలియని ప్రజలైనా ఆ ప్రజలందరూ స్వీకరించిన వాళ్ళందరూ మీరు ఆకర్షించుకుని రక్షించుకున్నందుకే నీకు వంద ప్రభావ నీకే స్థుతులు సహతరమైన అనేకమైన జీవితాలు స్వస్థతలు ఇచ్చినందుకు నీకు వందల ప్రభావ నైనా ఇస్తే ప్రభావ తన మీ సేవలు మమ్మల్ని బలంగా వాడుకున్నారు అయినా ఆ ప్రజలనైనా వాళ్ళు ఎవరో మాకు తెలియదు అయినా తను అలాంటి ప్రాంతాల్లో ప్రభావం మీ చిత్తానుసారిగా ప్రభావం అక్కడ నడిపించే ఆ ప్రాంతాల్లో మీ వార్త ప్రకటింపజేసినారు దాన్ని బట్టి నీకు వందల ప్రభావ నీకే కృతజ్ఞతలు ప్రభావ ఇంకా ఎన్నో ప్రాంతాలు ఎన్నో గ్రామాల్లో స్వార్థ లేదు ప్రభావ ఆ ప్రాంతాలన్నింటిలో ప్రభావ మీ వాక్యను ప్రకటించాలా మీరు అక్కడ బహు సమీప ఉంది ప్రభావ మేము సిద్ధపడాలా నీకులు మీరు అనేక జీవితాల్లో ప్రభావ మీకు మందిరంలాగా వాళ్ళు కట్టబడాలా ప్రభావ హృదయాలు మీరు నివసించాలా ప్రభావ ఆత్మ సంబంధమైన మందిరం కట్టే వారిలాగా ఉండాలా ప్రభావ చేతి పని మందిరం కట్టే వారిలాగామే ఉండాలా ప్రభావ అయినా బిడలుగా మమ్మల్ని తయారు చేయడం అనేక జీవితాల్లో ప్రభావ మీ వెలుగు మేము తీసుకొని రావాలా ప్రభావ ఆ రీతి ఇంకా ఇంకా అనేక ప్రాంతాలు నడిపించండి ప్రభావ గొప్ప దేవానికి వందాలిసయ నా పద్ మీ వెలుగును ప్రకాశింప చేసినారైనా చీకటి గొప్ప వెలుగు చూసినారు బాబా తండ్రి నీకు వందలు చెల్లిస్తున్నాం ఒక ప్రవేశం నెరవేర్చారు మమ్మల్ని ఆ రీతి నడిపించినారు బలపరిచినారు నీకు వందాలు చెల్లిస్తారు ఆయన మమ్మల్ని తిరిగి ప్రయాణం అంతట్లో ప్రయాణం ఆరంభం నుంచి తిరిగి వచ్చేంత వరకు ప్రాభ మీరు మాకు సహకార సహాయక గురించి నడిపించినారు ప్రతి దశలో దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తాం నీకు కృతజ్ఞతలు అర్పించడం గొప్ప దేవ ఈ యొక్క మధ్య కాలశంలో తిరిగి ప్రభు నేను శృతించలాగన మీకు వాక్యం ఇలాగన ఇచ్చిన ఈ యొక్క బట్టి నీకు వందరాన్ని చెల్లిస్తున్నాం నేను థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ అంటే నడిపించండి కొత్త దేవ ఈలో మీరు ఆధిపత్యం అనిపించండి మీకు నూతనమైన పర్శురాత్మ అభిషేకం మా అందరికీ అనుగ్రీ నడిపించమని ఈ ఆరాధనలో మీరుండి ప్రభావం అయమనందమని ఏసు క్రీస్తు పరిశుధనామం ఉన్న ప్రాతిష్టం తండ్రి ఆమెన్ ఆమెన్ సహితుము శ్రమల నియూ ఏసుకై సంతోషముతో సహుము శ్రమల నియూ ఏసుకై సంతోషముతో సహించిన వారమైతే ఏ లుదు ఆయనతో సహించిన వారమైతే ఏలుదుము ఆయనతో సహుము శ్రమల నియూ ఏసుకై సంతోషముతో సహుము శ్రమల నియూ ఏసుకై సంతోషముతో కొరకై ఈ లోకములో నిందలు హింసలు పొందగా ఏసు కొరకై ఈ లోకములో నిందలు హింసలు పొందగా ఏసు కూడా మన తోడుగా ఏసు కూడా మన తోడుగా సాహించి ఓదార్చి ప్రేమజూపును సహితుము శ్రమల నియూ ఏసుకై సంతోషముతో సహితుము శ్రమల నియూ ఏసుకై సంతోషముతో నీతి కొరకై ఆకలి కలిద కల్గి మనమెల్లా వేచిండా నీతి కొరకై ఆకలి దప్పి కల్గి మనమెల్లా వేచిండా నీతి సూర్యుడు మనతోడై నీతి సూర్యొడు మనతోడై నీతి నిరవేచి కృప చూపునం సహితుము శ్రమలన్యూ ఏసుకై సంతోషముతో సహితుము శ్రమలన్యూ ఏసుకై సంతోషముతో సువార్త కొరకై చెరనుండినాడాల దేబలు సహింపగా త కొరకై చెరనుండినా కొరడాల దేబలు సహింపగా దివారాత్రము గాయు ప్రభు నేత్రము దివారాత్రము గాయు ప్రభునేత్రము కృప చూపి ప్రేమతో ఆదరించెను సహితము శ్రమల నియూ ఏసుకై సంతోషముతో సహితుము శ్రమల నియూ ఏసుకై సంతోషముతో లోకమందు పలు శ్రమలు లోకస్తుల ద్వేషము వలన కలుగు లోకమందు పలు శ్రమలు లోకస్తుల ద్వేషము వలన కలుగు లోకాధికారి లోకమును లోకాధికారి లోమును జయించిన ప్రభువే మనలను గాయును సము సహితుము శ్రమలన్యు ఏసుకై సంతోషముతో సహితుము శ్రమల నియూ ఏసుకై సంతోషముతో క్రీస్తుతో రాజ్యము చేయు ఘనత ముందున్నా ఈ శ్రమలెన్నదగిన వికాబు క్రీస్తుతో రాజ్యము చేయు ఘనత ముందు ఈ శ్రమలెన్న దగిన వికావు క్రీస్తుతో వారసులౌటకు క్రీస్తుతో వారసులౌటకు అర్హత మనము చూపు సహనమే సహితుము శ్రమలన్యూ ఏ సుకై సోషముతో సహుము శ్రమలన్యు ఏ సుకై సంతోషముతో సహించిన వారమైతే ఏ లుదుము ఆయనతో సహించిన ఏలుము ఆయనతో సహితుము శ్రమల నియు ఏ సుకై సంతోషముతో సహితుము శ్రమలన్యూ ఏసుకై సంతోషముతో అల్లలి ప్రైజ్లాడ్ అది ప్రాదేశం పరిశుభ్రవ తండ్రి మీకు తెలుసు తనైనా గొప్పదేవం మీకు మొన్న లే ప్రభావి హృదయ కాలం నీకు మళ్ళీ కాచి కాపాడేందుకు మీకు ఇంకో బాధాలు లేదు మీ మధ్యాహ్న పాలన ప్రభు మిమ్మను సృష్టించేలాగా మీ యొక్క స్వరం మీద లాగా మీరు నటించిన యొక్క అవకాశాన్ని బట్టి మీకు ఇంకో భాగంగా నిలాగ నా యొక్క ఆత్మీయ నేత మనసందరినీ జ్ఞాపకం చేస్తూ ఉంటుంది పశుధలో మిమ్మల్ని మిత్ర సందేశాలకి జీవించే పిడ్డలు ప్రార్థిస్తున్నాం పరచుకొని అందిస్తున్నాను క్రైస్తవ జీవితము ముఖ్యంగా దేవుని సేవా పరిచర్యలో ఉన్న వారి విషయాలకు సంబంధించి కొన్ని ముఖ్యంగా రక్షింపు బంట మనము ఎటువంటి జీవన విధానానికి సిద్ధపడినం అనేది ముఖ్యమైంది రక్షింపు బట్ట మనం అందరం తులసి రాష్ట్ర పత్రికలో ఒక వాక్యాన్ని చూపిస్తాం దాని ద్వారా సంబంధించి కొంచెం చూస్తాం తులసి రాష్ట్ర పత్రిక అధ్యాయం సారీ మూడవ అధ్యాయము మూడవ అధ్యాయుడు పదిహేను పదిహేడులో క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయంలో ఏలు ఏలు చుండనీయుడి కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైంది దేవ జీవితంలో సేవా జీవితం అనే కాదు ఈ లోకంలో రక్షింపబడ్డ వాళ్ళందరి జీవితంలో ఒక విషయం ఏంటంటే ఎప్పుడు భయము అలజడి గలిబీలు ఉంటాయి దానికి జాబరగాబరై అయిపోతూ ఉంటారు ముఖ్యంగా క్రిస్టియన్స్ నాన్ క్రిస్టియన్స్ ఎక్కువ మంది ఉంటారు మెజారిటీ ఉంటుంది కదా మాది మాది సమయం మేము అని లక్ష్మిస్తారు అన్నప్పుడు వీళ్ళు లక్ష్యం అనేది క్రైస్తవ దానికి భయం ఎంత అర్థపోవాలి భయం వెంటాడుతుందంటే వెంటాడేది ఎప్పుడైనా కానీ దుష్ట శక్తి అనే విషయం మనకు తెలియాల భయం తెచ్చింది కూడా దుష్ట శక్తి అన్న విషయాన్ని మనము ఏదైనా తోటలో ఆదం జరిగిన విషయంలో మనం గ్రహిస్తాం వాళ్ళంతకు ముందు బాగానే ఉండే ప్రతిరోజు దేవుడు దిగొచ్చేవాడు వాళ్ళతో పాటు కూర్చొని సంభాషించేవాడు అలా దాని తర్వాత తను వెళ్ళిపోయేవాడు కానీ ఒకరోజు దేవుడు దిగొచ్చినప్పుడు వీళ్ళు అతను ఎదురు పనికి భయపడింటారు ఫస్ట్ టైం భయం అక్కడ స్టార్ట్ అయింది కాబట్టి ఎందుకు భయపడిందరు అన్నప్పుడు నాకు తెలుసు మన భయం ఎందుకు భయం తీసుకొచ్చింది ఎవరు చెప్తుంటే మీరు దిగంబరులుగా ఉండరు ఎందుకు మీరు నన్ను చూడడానికి వస్తలేరు అన్నప్పుడు మేము దిగంబరులుగా ఉన్నాము అందుకు మేము నిజం ప్రారేకపోతున్నాం దిగంబరుగా ఉంటే భయం వస్తుంది అంటే వారి మీద ఉన్న ఆ మహిమ శరీరం వెళ్ళిపోయింది ఎప్పుడైతే వాళ్ళు పాపం చేస్తుంటే మహిమ శరీరం వెళ్ళిపోయింది మహిమశరణం వెళ్ళిపోయి సంపూర్ణంగా మట్టి శరీరం లాగా తయారైంది నుంచి తీసి మహిమ శరంగా ధరింపజేసింది మళ్ళీ మట్టిగా తయారైంది వాళ్ళు ఎక్స్వ ఏంటంటే మట్టిగా ఉన్న నువ్వు మళ్ళా మహిమశరీరం ధరించుకుంటున్నారు మత్యమైంది అమర్చేతను ధరించుకోవాలంటాడు తొలిసి రాష్ట్ర తొలి రాష్ట్ర పత్రికల పావులు సృష్టించి పోవలసింది కుళ్ళిపోవాల్సిన శరీరాన్ని అతను జీవింపజేసింది శాశ్వతంగా అని అడిగింది కాబట్టి మత్య విద్య చేయబడ్డ ఆదాము చేసేటం వల్ల మత్యనిచ్చు నడిపారు అంటే చరిత్ర అతను దర్శించేయడానికి వరకు తల్లి పశువు అవసరం వస్తుంది వాటి చర్మము తప్పాల్సి శారీరకంగా తయారైనావు కాబట్టి నువ్వు శరీరం శారీరకంగానే నువ్వు కప్పబడతావు అన్న విషయాన్ని అక్కడ చూపించండి కానీ ఏసుప్రో అట్ల కాదు శారీరకంగా నిన్ను ఆత్మీయ స్వరూపిగా తయారడం తన ప్రాణ తన ప్రాణాన్ని త్యాగా అందుకని ఈ భయము ప్రతి ఒక్కరిని వెంటాడుతుంటది నేనేం చేస్తానంటే వెంటాడేది దృష్ట అంటే భయం తీసుకొచ్చేదిగా దుష్ట కాబట్టి నేను దాంట్లో మాట్లాడుతూ ఉంటాను ప్రతిసారి భయం తీసుకొచ్చిన దృష్టాత్మ ఏ కృష్ణ నేను రాజ్య కృష్ణ నా నుంచి వెళ్ళిపో నా వెనకనికి వెళ్ళిపో కానీ దాన్ని గద్దీస్తూ ఉంటాను గర్తిస్తారు అందుకే నేను ధైర్యంగా ఆ భయం వింటాను దాన్ని బంధిస్తాను దాన్ని గద్దిస్తాను ఏంటంటే శత్రు ధరనే వస్తుంది భయం ఏ రీతిగా దంలో నేను చూపిస్తున్నా మనం కూడా శత్రువు అని బైబిల్ చెప్తుంది ఆ శత్రువు మీద విజయం పొందిండు దేవుడని వాక్యము కాబట్టి దాన్ని గద్దించాలా మరణాన్ని తగ్గించాల పేషెంట్ చనిపోతుంటే నువ్వు దాన్ని తగ్గించుకుని నేర్చుకోవాలా ఇతను ఆయుష్ని పొడిగించి దేవాన్ని ప్రార్థించి మరణాన్ని గర్జించాలా అప్పుడు తన ఆయుష్ పొడిగింపబడుతుంది ఓ ఆయన చుట్టే బట్టి ఆయుష్ తగ్గిపోతే అది నీటిగా వాపసు వచ్చేస్తుంది ప్రార్థన అతను దేవుని చదువులో కాబట్టి పదిహేనవ వచనం వల్ల సార్ చదువుతున్నాం క్రీస్తు అనుగ్రహించే సమాధానం ఈ హృదయంలో ఏలు చుండనియుడి కాబట్టి ఎప్పుడైతే నువ్వు తరచుగా దుష్ట భయాన్ని తీసుకొచ్చే దుష్ట శక్తులు అనుమానాలు అట్లాంటివన్నీ ఏపరితమైన అన్ని దుష్ట శక్తులవి ప్రతి ఒక్క దానికి ఒక దుష్ట ఆత్మ ఉంటుంది అనే నేను చూపించిన గతంలో దానికి అనుమానానికి ఒక దుష్ట ఆత్మ అపవిత్ర ఒక దుష్టాత్మ ఉంటుంది భయానికి ఒక దుష్టాత్మ ఉంటుంది ప్రతి దానికి ఒక దుష్టాత్మ ఉంటుంది వాడు నీ హృదయంలోకి వాడు దాన్ని మనం దానికి సంపూర్ణంగా అనుమానించే మనసు కలుగుతుంది సంపూర్ణంగా భయపడే మనసే కలుగుతుంది దానికి భయపడతావు కానీ నువ్వు భయం నిన్ను జీవితాంతం మెరుగడుతుంటుంది కాబట్టి క్రీస్తవుని గురించి సమాధానం మీ హృదయంలో ఏలు చిండని ఇయ్యాల దానికి ఛాన్స్ ఇవ్వాలి అవకాశం ఇవ్వాల అందుకే మనం పెద్ద జాగ్రత్తలు ఈ ప్రాంతానికి సమాధానం కలుగునుగాక అని అంటామా లేదా ప్రార్థన మీరు గమనించడం లేదు నేను ఎక్కడ నేను ఆఫీస్ అడుగు పెట్టగానే స్టార్టింగ్ మెయిన్ స్టార్టింగ్ ఒక విగ్రహం ఉంటుంది దాన్ని బంధించి ఇక్కడ సమాధానం కలిగనుగాక అని లోపలికి వచ్చేస్తారు లోపలికి వచ్చిందంట పంచ ఉంటుంది కదా బయోమెట్రిక్ నెంబరు సైనింగ్ అటెండెన్స్ సేషన్ అది అయ్యి ఇంకొక నా రూమ్కి పోక ముందు ఇంకొక విగ్రహం ఉంటుంది దానికి అప్పుడే ఫ్రెష్గా పూజ చేసి ఉంటారు దాన్ని బంధించాలి అక్కడ కూడా సమాధానం పలుకాలి అట్లా పలుకుంటూ నా రూమ్కి వెళ్తాం అది ప్రాక్టీస్ అన్నట్టు విశ్వాసాన్ని పాటించడం అంటే అది ఎంత వాక్యం లేనించి ఎంత ప్రకటించినా వేస్టే కదా పాటించకపోతే కాబట్టి ఆయన సమాధానం మీ హృదయంలో ఏలుచండి మీద ఫస్ట్ పాయింట్ మీరు ఒక్క శరీరంగా పిలువబడుతుంది మరియు కృతజ్ఞులై ఉండేది అంటే సంఘం మొత్తము భయపడుతుంది రోజు వాళ్ళకి ఎవ్వరిది నేర్పలే పాస్టర్స్ పాస్టర్స్ తప్పు కాదు వాళ్ళ పాస్టర్ వాళ్ళకి నేర్పలే కొన్ని తరాలు ఇటుత ఒకప్పుడు ధీమాగా ధైర్యంగా త్వార్త ప్రకటించిన వాళ్ళు ఈరోజు భయం భయంకర ఎందుకంటే పోయింది ఆ బోధ విశ్వాసాన్ని క్రియ రూపకంగా సూచించుకుంటే బోధ ఎప్పుడో పోయింది అందుకు విశ్వాసం ఒంటిదే మృతమైపోతుంది సంపూర్ణంగా అది మృతం అయ్యే కాలానికి మనం సిద్ధమవుతున్నాం అది మృతం కావాలనేది ఆశగానే కాదండి విశ్వాసం మృతం కావద్దు అనేది నా ఆశ వినిపిస్తున్న ప్రజా ఫోన్ కాల్ వస్తే అట్లా అయిపోయింది అది ఫోన్ కాల్ క్యాన్సిల్ గ్యాప్ ఉంటుంది అక్కడ అంతే కాబట్టి మనమందరము ఆయన సమాధానం కరిగడం కోరికే మనం పిలబడ్డం వాక్యం అంటే భయం మీద విజయం పొందాల మనం ఎందుకు వరకే మీరు ఒక్క శరీరంగా పిలబడుతుంది సంఘం మీదే భయపడుతుందంటే ఒక శరీరంగా లేదన్నట్టు ఒక శరీరంగా ఉండి ఆయన సమాధానాన్ని రోజుల్లో ఏలనిస్తామంటే నీకు ధైర్యం వస్తూ ఉంటుంది అది పోయిందన్నట్టు సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించచ్చు బుద్ధి చెప్పచ్చు కృపా సహితంగా మీ హృదయంలో దేవుని గూర్చి జ్ఞానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియటి మన ప్రయాసం ఇదే కదా సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియాలి ఎవరు చూడని విధానంగా ఎవరు ధ్యానించని విధంగా ఎవరు చెప్పని విధానంగా ఎవ్వరు చూడలేదు అన్నట్టు మనం చూసిన విధానాన్ని మరి దానికి మనం అటువంటి అవకాశం ఇస్తున్నాం కాబట్టి మన హృదయంలో సమృద్ధిగా దేవుని వాక్యాన్ని నివసింపజేసుకున్నాం అది ఏసు ప్రభు కదా వాక్యం ఆయన మాటలు మరియు పది వచ్చనం మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమీ చేసినాను ప్రభు అయిన ఏసు ద్వారా తండ్రైన దేవునికి కృతజ్ఞత అసలు సమస్తంను ఆయన పేరట చేయుడి చెప్పండి ఎంతమంది చేస్తున్నాం మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏం చేసినా కానీ తండ్రికి కృతజ్ఞత చెప్పి సమస్తంను ఏసు క్రీస్తు పేరట చేయమని దేటగా ఎక్కడ పోయినా ఏసు నామే వాడుతాం మనం మీకు శుభం కలుగును గాక ఏసు క్రిష్ణ ఈ ప్రాంతాలు అడుగుపెట్టాం ప్రభావ మీ ఈ ప్రాంతానికి మీ యొక్క శాంతి సమాధానం అలి కలిగింది కాక ప్రతిదీ ఏసుక్రీస్తు నామం వాడాల అన్న అంశం ఇక్కడ నేను నేర్చుకున్నా దేనికైనా కానీ దేనికైనా కానీ ఏ పని చేసినా కానీ ఏసుక్రీస్తు నామం ఆ పని అక్కడ ఉంది కదా మాట చేత కానీ మాట్లాడక ముందు ప్రతి మాటలో ఏసుక్రీస్తు నామే ఉండాల తర్వాత క్రియ కానీ ఏసుక్రీస్తు నామం ఉండాలి ఎందుకు మీకు చెప్తున్నానంటే మీ సేవా జీవన విధానం ముఖ్యంగా మర్చిపోయేటది ఏంటంటే ఇది ఇది సీక్రెట్ కోడ్ యాక్చువల్గా సేవలో విజయం పొందాలంటే సీక్రెట్ కోడ్ ఇది ఏం సీక్రెట్ కోడ్ ఏ స్వీకరిస్తున్నామే దాన్ని నువ్వు ఓపెన్ గా చూపించగలవా పబ్లిక్ లో దాన్ని వాడగలవా కష్టం కదా ఆ నామాన్ని వాడడం కష్టం ఆ నామం వాడంగానే అందరూ సైలెంట్ అయిపోతారు తర్వాత ఇంకొంచెం దూరం అయిపోతుంటారు వాళ్ళు ఏమంతా ఇక్కడ ఏంటంటే ఏం చెప్తుండంటే మనం కేవలము అద్భుతాలు పొందుకోవడం కొరికే కాదు రక్షింపబడింది కాని అద్భుతాలు చేయడం కొరకు కూడా నువ్వు రక్షింపబడ్డావు అని ఈ వాక్యం చెప్తుంది అసలు అసలు పాయింట్ అది మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినాను అంటున్నాడు అంటే నువ్వు ఏ పని చేసినా కానీ సమస్తం ఆయన పేరట చేయడం వల్లనే జరుగుతుంది అంటే లేకుంటే కార్యం జరగదు పోలీస్ స్టేషన్ పోయినప్పుడు ఇన్ జీజస్ నేమ్ నేను ఇక్కడ అడుగు అక్కడ ఎక్కువ దయాలు ఉంటాయి కదా ఎక్కువ దురాత్మలు ఉంటాయి అక్కడ అన్ని వచ్చి కలుసుకుంటాయి అక్కడ శారీరకంగా ఉండే దురాత్మలు అన్ని కొట్లాటలు మోసము క్రోధము ద్వేషము నరహత్య వ్యభిచారము అన్ని ఆత్మలు అక్కడ వచ్చి జమ అవుతాయి మళ్ళీ అక్కడ పోతున్నా ఎందుకు గమనం ఉంటాయా నీకు డిస్టర్బెన్సే చేస్తాయి అందుకే అక్కడ పోయినప్పుడు ఇన్ జీజస్ మైటీ నేమ్ లెట్ దేర్ బి పీస్ ఏసు క్రీస్తు నామంన ఇక్కడ సమాధానం కలుగును గాక అవన్నీ పాఠాభలు అయిపోతే మొత్తం వెళ్ళిపోతే అలజలన్నీ వెళ్ళిపోతే అంత నీకు మార్గం ఫ్రీ అయిపోతుంది కాబట్టి ఈ సీక్రెట్ కోడ్ ఏంటంటే ఏసు క్రీస్తు నామే కాబట్టి నువ్వు ఉన్నది సేవలో ఈ నామంన అనేకుల జీవితాలలో అద్భుతాలను తీసుకొచ్చే వాళ్ళలాగా ఉండాలి నువ్వు దాన్ని పంచిపెట్టాలంట అద్భుతాలు ఫిలిపి రాష్ట్ర పత్రికలో చూస్తాము ఎందుకు అంత స్పెషల్గా ఉంది దానికి ప్రాధాన్యత ఫిలిపి రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము చూడండి సరే ఫిలిపి రాష్ట్ర రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినంలో చూస్తాము అది ఎనిమిది నుంచి చూస్తే బెటర్ అది మరియు ఆయన ఆకారమందు మందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలవ మరణము పొందినంతగా విధేత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకోలేను ఇది ఆశ్చర్యం సేవ జీవితంలో నీ సేవలో అద్భుతాలు జరగాల విశేషమైన అద్భుతాలు జరగాలంటే ఆయన మరణం మగునంతగా విధేయత చూపినవాడు పాయింట్ అది ఫస్ట్ పాయింట్ విధేయత చూపించడం అనేది తర్వాత తను తగ్గించుకున్నాడు ఎప్పుడు తగ్గించుకోవాలా ఏ రూపం నిన్ను పొగడద్దు మనుషులు ఏ రూపం నువ్వు గొప్పది మన గ్రూప్ చేయండి మనది ఎవరిని పొగడం తగ్గించుకోవడం అది అందుచేతను పరలోకం వద్దన వారిలో కాని భూమి ఉన్న వారిలో కాని భూమి క్రింద ఉన్న వారిలో కాని ప్రతి వాణి మోకాలు ఏసు నామంను వంగునట్లు ప్రతి వాణి నాలుకయు దేవుని మహమార్దమై యేసు క్రీస్తు ప్రభు అని దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి అధికంగా హెచ్చించి ప్రతి నామంనకు పై నామంను ఆయనకు అనుగ్రహించింది సృష్టి అంతట్లో సృష్టి అంతట్లో ఆయన నామము పై అది కదా మోస్ట్ హై గాడ్ అంటే ఇంగ్లీష్ లో కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిందంటే ప్రతి మోకాలు ఆ నామంన వంగాల్సిందే అంటే సరెండర్ కావాల్సిందే నేను దురాత్మ శక్తులు ఆ నామంలో సరెండర్ కావాల్సిందే వేరే మార్గమే లేదు వాటికి ఎప్పుడైతే ఆయన మరణం రుచి చూసి తగిన తను తగ్గించుకున్నాడో ఆ నామంన ఇంకా ఎక్కువ పవర్ ఉంది ఇప్పుడు ఉదాహరణకి శిష్యులు పోయి సేవ చేసినప్పుడు అద్భుతాలు జరిగినాయి కానీ ఆయన మరణించినాక ఆ నామంన ఇంకా ఎక్కువ పవర్ అయింది ఎందుకంటే ఆయన వచ్చిన పని ముగించుకున్నాడు విధేయత చూపించాలా మరణం ఆగినంతగా కాబట్టి ఆ నామంన మరీ విశేషమైన పవర్ ఉంది ఆయన బ్రతికున్నప్పుడున్న పవర్ కంటే ఆయన చనిపోయి తిరిగి వెళ్ళిపోయినాకనే ఆ పవర్ ఇంకెక్కువ ఉంది ఎందుకంటే ఆయన తగ్గింపు ఆయన విధేత మరణ మగునంతగా విధేత కాబట్టి తర్వాత మనం ఎన్నిసార్లు ధ్యానిస్తూ ఉంటాం రోజు రాష్ట్ర పత్రిక ఎనిమిదో ధ్యానిలో అది ఆ పవర్ ని చేతిలో ఆయన ఇప్పుడు నువ్వు దానికి బాధ్యుడవు ఆ పవర్కి కి అటువంటి పవర్ ని నువ్వు ఇక్కడ వాడాల కానీ ఆ పవర్ ని నువ్వు యాక్టివేట్ చేసుకోలేకపోతున్నావు అనేకమైన వాటికి ప్రాధాన్యత ఇచ్చి ఆ సీక్రెట్ కోడ్ ని పగక పెట్టేసినా నువ్వు కార్యాలు జరుగుతలేవు నేను లాస్ట్ మనం చూసినప్పుడు లాస్ట్ వీక్ ఒక గ్రామానికి పోయినప్పుడు ఒక స్త్రీ అట్లనే పడుంది ఉంది లేని స్థితిలో ఆ స్లోగా మాట్లాడుతుంది ఎప్పుడైతే తలమీ మీద చేపెట్టి దయాన్ని బంధించినా క్లోజ్ అయిపోయింది నిద్ర గాఢ నిద్రలకు వెళ్ళిపోయింది అంటే మీకు నిద్ర లేదు ఎంతో కాలం నుంచి ఆ దురాత్మ ఆమెని ఎంతగానో శోధిస్తుంది నిద్ర లేకుండా జ్వరంతో ఎప్పుడైతే ఆ నామం దాన్ని బంధించినమో అంతే ైఫ్ నార్మల్ అయిపోయింది నేను అనేది ఏంటంటే దాన్ని ఆ సీక్రెట్ కోడ్ ని నువ్వు ఎట్లా వాడుకోవాలంటే ఆ నామంన ఆ పవరు ఎప్పుడైతే ఆ నామంలో ఉన్న పవరు నీలోకి ఉన్నది ఆల్రెడీ ఎందుకంటే నువ్వు రక్షణ బంధన స్వీకరించినావు కాబట్టి నీలో ఉంది ఆ పవర్ కానీ దాన్ని నువ్వు యాక్టివేట్ చేయలే ఫోన్ కొనుక్కుంటారు యాక్టివేషన్ అవసరం కదా ఫోన్ లో పవర్ ఉంది కానీ యాక్టివేషన్ లేదు యాక్టివేషన్ అయితేనే అది పవర్ఫుల్ గా ఉంటుంది అంటే ఒక ఫోన్ అంటే ఒక కంప్యూటర్ ఉన్నట్టు యాక్చువల్గా ఈ చేతిలో ఒక పెద్ద కంప్యూటర్ ఉంది అన్నట్టు అంత పవర్ ఉంటుంది ఆ ఫోన్ లో కాబట్టి ఆయన ఎందుకు మన చేతిలో అది పెట్టేసి వెళ్ళిపోయింది అనేది అర్థమైతే అసలు నీ సేవా విధానం ఇట్లనే ఉండదు ఇప్పుడు ఎందుకు పెట్టిపోయింది చెప్పండి ఉదాహరణకి ఒక వ్యక్తి తన ఇంటి తలాలు చెవి నీకు ఇచ్చి వెళ్ళిపోతారు దాని అర్థం ఏంది తలాలు లోపలు పెట్టుకోమన్నా ఇంటిని జాగ్రత్తగా చూస్తామని ఇంట్లో అప్పుడప్పుడు క్లీనింగ్ చేయించుకోమని అప్పుడప్పుడు తలుపులు జరుస్తావు క్లీనింగ్ చేస్తావు అంటే నీకు అందులో పోవడానికి అవకాశం ఉంది కదా అందులో పోయి అది వస్తువులు వాడుకోవడానికి నీకు అధికారం ఉంది ఎందుకంటే తలాలు ఇచ్చిపోవడం అంటే అర్థం అదే ఆయన కూడా ఈ లోకంలో తలాలు ఇచ్చిపోయిండు పేతురికి ఇచ్చిపోయింది మనకి ఇచ్చిపోయిన తాళాలు కానీ నువ్వే దాన్ని వాడుకుంటలేవు తలని తలమేసినట్లే ఉంది రు కానీ దాన్ని బయట తీసి దాన్ని అడుగు పెడతలేవు నువ్వు ఎప్పుడైతే అన్ని నామంల కన్నా పై నామం ఆ నామాన్ని నువ్వు వాడుతావో అప్పుడే యాక్టివేషన్ స్టార్ట్ అవుతుంది అప్పుడే అధికమైన పవర్ వాడుకోవడం స్టార్ట్ అవుతుంది మనం ఆడవరకు పోలేకపోయినాం కాబట్టి కాలము అది మనం చేయలేని స్థితిలో ఉన్నాం మన మనం చేసే సేవా విధానం లేదా జస్ట్ వాకింగ్ చేపలు జరుగుతుంది అప్పటి వరకు పండుగను ఇంకొక విలేజ్ పోతే చెట్టు నుంచి పడిపోయి పాపము కూర్చుండిపోయినా చెట్టు మీద పడుతూ పడితేనే కూర్చుండిపోయింది దాంతో ఆ హిప్ బోన్కి ఏమైంది డామేజ్ అటునే పండుకుంటూ నొప్పితో బతు హాస్పిటల్ తీసుకెళ్ళలే వేదనలో ఉన్నాడు పాప నేను ప్రార్థన చేసే లేచి కూర్చొని చూపిస్తుంది నా చూపిస్తున్నాడు తన సమస్యను మొత్తం తిండి నొప్పికి భరిస్తూ పక్కగా అయిపోయింది ఎంకలేదనిపిస్తున్నాయి ఎక్కడ పోయినా కానీ దీన్ని ఎట్లా నువ్వు యాక్టివేట్ చేసుకోవాలనేది విధానం నీకు అర్థం కాకపోతే ఎంతన్నా కానీ వర్షిప్ చేయి ఉపాసం ఉండు కొట్టుకొని ఎగురు ఏం చేసినా కానీ కానీ కదా కార్యార్థనలు కొదువైనయా ఉపాసాలు కొదువైనయా చాలా కొన్ని దేశాలు చాలా సంఘాలు ప్రపంచాత్మకంగా ఉపాసాలు ఉంటున్నాయి కదా మళ్ళీ ఎందుకు వాళ్ళ జీవితంలో విశేషమైన అద్భుతాలు లేవంటే అసలు నిజంగా నీ వృధిలో నింపుకుంటే నువ్వు దాన్ని పవర్ ని యాక్టివేట్ చేసుకోవాలా అంతవరకు నీ సేవలో ఏం కార్యం జరగవు ఏదో ఆశతో సేవ చేస్తున్నావంతే ఏదో ఆశతో చెప్తున్న వాక్యాలు అప్పుడప్పుడు జరిగిపోతుంటాయి కొన్ని రక్షణలకు వస్తూ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంటారు విశేషంగా నీ సంగమ నిండిపోవాలా అంటే మటుకు నువ్వు ఈ సిట్ అర్థం దాన్ని ఎట్లా యాక్టివేట్ చేయాలి మనకు నేర్పింది ఏడు యాక్టివేషన్ ఎట్లా జరుగుతుందంటే ఉచ్చారణ వల్ల నువ్వు ఉచ్చరిస్తుంటేనే యాక్టివేట్ అవుతూ ఉంటది ఒకేసారి ఎప్పుడు అద్భుతాలు జరగవు నువ్వు అన్ని పాటిస్తా ఉన్నప్పుడే అద్భుతాలు జరుగుతూ ఉంటాయి ఒకదంతర్వాత ఒకటి తర్వాత ఒకటి మెల్లమెల్లగా చిన్న చిన్న చిన్న చిన్న అద్భుతాల అవి ఒక విధానం అన్నట్టు నేర్పిస్తే వారు ఆ విధానంలోకి మనం రావాలన్న విషయం ఈ యొక్క వాక్యం హెచ్చరిస్తుంది కాబట్టి భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాణి మోపాలను ఏసునామం కోగొన్నట్టు ప్రతి వాణికి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమాండమైన ఏసుక్రీస్తుతోనట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామం నాకు పయనామంను ఆయన కనుగ్రహించారు అది సీక్రెట్ కోడ్ ఆ సీక్రెట్ కోడ్ ని మనము యాక్టివేట్ చేసుకుంటేనే అంటే అక్కడ ఏమంటుందంటే ప్రతి పని మీద ఆయన నామాన్ని వాడాల ఘనంగా అందుకే అక్కడ పన్నెండవ వర్షాలు కూడా అదే విషయాన్ని హెచ్చరిస్తున్నాడు కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ ఉన్న ప్రకారం అది సీక్రెట్ విధేయత నిజంగా చూపిస్తున్నామా అనే పాయింట్ ఆయన కొంత ముందే పరిగెత్తిపోతున్నామా అది అవిధేయత మన గ్రూప్ లో కూడా విపరీతంగా ప్రార్థనలు చేస్తూ ఉంటాం అడుగడుగునా ప్రార్థనలు చేస్తూ ఉంటాం విలేజ్ కి బోకముందు విలేజ్ నుంచి బయటకు వచ్చినా అని ప్రార్థనలు ఉంటాం ఎందుకంటే అదే విధేయత మోకాళ్ళ మీద ఉంటేనే విధేయత అన్నట్టు అర్థం మోకాళ్ళ మీద లేకపోతే కాదన్నట్టు విధేయత మార్పు చెందుతూనే ఉన్నాం మార్పు చెందుతూనే ఉన్నాం ఉదాహరణకి మనం చూస్తాం పౌలు విషయంలో కూడా ఆయన ఎంతగానో భయస్తుడు రకరకాల ప్రాంతం బుద్ధడు భయస్తుడు కానీ ఆ భయాన్ని ఎప్పుడు తొక్కేసుకుంటూనే ఉన్నాడు ఆయన ఆ యేసు అంటున్నాడు దాన్ని దాన్ని యాక్టివేట్ ఎట్లా చేయాలంటే అక్కడ చూపిస్తుండు పదిహేడవ వచనంలో ఇందాక చూస్తాను మనము తులసి రాసిన పత్రికలో మూడవ అధ్యాయము పదహారవ వచ్చట్లా దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరికొకరు బోధించుకోవడంలో యాక్టివేట్ అవుద్ది తర్వాత క్రీస్తు వాక్యం సమృద్ధిగా నింపుకోవడం వల్ల యాక్టివేట్ అవుద్ది నీ హృదయంలో ఉండాలి అది వాక్యం సరే మనం ఎప్పుడో మొబైల్స్ ఎలా వెతుక్కొని సర్చ్ చేసుకుని అవన్నీ జమ చేసుకొని చేస్తాం కానీ అది మీ మన హృదయంలో ఉండాలి ఉదాహరణకి నీ మొబైల్ ఫోన్ టక్కునే స్విచ్ ఆఫ్ అయిపోయిందనుకో ఏమైతే నీ పరిస్థితి ఆడియన్స్ ముందు నిలబడింటో వాక్యం చెప్పడానికి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతే నీ మంచి మొబైల్ ఫోనే ఉండొచ్చు కానీ సడన్లీ షట్డౌన్ అయిపోయిందనుకో అప్పుడు నీ పరిస్థితి ఏంటి అంటే ఏదో ఆచారబద్ధంగా పోతుందన్నట్టు నీ హృదయంలో లేదన్నట్టు వాక్యం అది నేను చెప్పే పాయింట్ నీ హృదయంలో నాటపడ్డప్పుడు మరి విశేషమైన అద్భుతాలు అక్కడ నువ్వు చూడగలుగుతుంది సేవ విధానంలో ఏ రూపకము యాక్టివేట్ చేస్తే అందరితో పాటు కలిసి సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకడు బోధించచ్చు బుద్ధి చెప్పచ్చు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయొచ్చు అది నా అనుభవం ఎప్పుడన్నా భయం పాటలు పాడతాం దాని తర్వాత ముందుకు వెళ్ళిపోతా దేవుని మహిమ పరిచే పాటలు అట్లా మహిమ పరిచే కొద్దీ అక్క భయం అంతా ఒక్కసారి వెళ్ళిపోతున్నారు ఎక్కడిచ్చి ఎక్కడైన ధైర్యాన్ని వెళ్ళిపోతా ఉంటా ఒకసారి నాకు జ్ఞాపక ఉంది ఇంటర్వ్యూ ఉదయం పిలిచిండ్రు రెండు గంటల వరకు గానే ఇంటర్వ్యూ ఇంకా నాన్ స్టాప్ ఏమవుతుందంటే అది ఎంత త్వరగా అయిపోతే ఆ భయం అంత వరకు ఉంటే అక్కడి నుంచి బయటకు వచ్చేసాక పోతుంది అన్నట్టు ఇంకా కాలేదు ఇంకా కాలేదు ఇంకా కాలేదు ఇంకెప్పుడు ఇంకెప్పుడు అనేది ఆ భయం వాట నిన్ను ఎంతసేపు నానిపిస్తుంది నీ శర్రాన్ని నీహ హృదయాన్ని అదన్నట్టు మన సమస్య కాబట్టి దాని యాక్టివేషన్ చేసే విధానాలు మనం ఇక్కడ చూస్తున్నాం ఈరోజు దీనికి సంబంధించిన మరికొన్ని నేను తర్వాత ఎప్పుడన్నా చెప్తాను కానీ డీటెయిల్డ్గా ఏ రీతిగా దీన్ని యాక్టివేట్ చేసుకుని నువ్వు ముందుకు పోవాలా ఈరోజు క్రైస్తవ జీవితాల్లో మనం ఒకటి గమనిస్తుంది ఏంటంటే ప్రతి అద్భుతాలు వారి జీవితాల్లో అనుభవించడం కొరకు పరిగెత్తుతూ ఉంటారు సేవలు ప్రతి ఒక్కరు ఒక వ్యక్తి అనే కాదు ప్రతి ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నట్టు అక్కడ పరిగెత్తారు అక్కడ నాకేమన్నా అద్భుతాలు దొరుకుతాయేమో కానీ రక్షింపబడ్డ వారందరూ అద్భుతాలు చేయడం కొరకు ఏర్పరచబడ్డారు కేవలం పొందుకోవడం కొరకు కాదు అది అక్కడ జరుగుతున్న మిస్టేక్ ప్రపంచమంతట అవి నువ్వు పొందుకోవడం కొరకు అనుభవించడం కొరకు దేవునికి ఇచ్చాడు దీన్ని ఎప్పుడు మనం అర్థం చేసుకుంటాం ఈ ఈ వాక్యాన్ని మనకు తెలిసి ఇవన్నీ విషయాలు ఉదాహరణకి అపోస్ల కారంలో చూస్తాం మీది దానికి ముందు హెచ్చరించండి దేవుడు మీరు ఎరుశలేములని వేచి ఉండండి నేను చెబుతున్నా ఎందుకంటే ఇంకా త్వరలో నేను మీ దగ్గరికి ఆదరణకర్తను వేరొక ఆదరణకర్తను పంపిస్తుంది ఎందుకంటే నేను వెళ్ళిపోవాలా నేను వెళ్ళిపోతేనే అతను రాగలడు లేకపోతే రాలేడు అతను ప్రపంచంలో ఎక్కడికన్నా అతను వెళ్ళగలడు అతను మీతోని మిమ్మల్ని బలపరచగలడు అతను మీరు శక్తిని ఉందని అన్నట్టు అంటే పరశుదాత్మ లేనివాడు శక్తి లేనివాడు కదా భక్తి ఉంది కానీ శక్తి లేదన్నట్టే కాబట్టి భక్తి ఉండి విశ్వాసం ఉంది కానీ శక్తి లేదన్నట్టు ఎందుకు లేదు అంటే పరశుధాత్మ అభిషేకం లేదు కాబట్టి ఆ పరశుద్ధాత్మ అభిషేకం నీకు అవసరం ఎందుకు శక్తి పొందుకోవదు శక్తి ఎట్లా వస్తుంది చెప్పండి సంపూర్ణంగా నీవు వాక్యం లే శక్తిని గ్రహించగలుగుతానే శక్తి వస్తుంది ఇవంతా కేవలం ఆటోమేటిక్గా అనుకుంటారు చాలా మంది చేతులు ఇస్తాను వర్షిప్ చేస్తాను వాసులో కొంత ప్రార్థన చేస్తే నక్షత్రం వచ్చేసింది అది తప్పది పరిశుద్ధ ఆత్మ నీ హృదయలో వాక్యం ఉందా లేదా పరిశీలిస్తాడు పరిశీలించినప్పుడు వాక్యం ఉంటే ఆ వాక్యాన్ని ఎట్లా అర్థం చేసుకొని పాటించాలనేది ఆయన మార్గం చూపిస్తూ ఉంటాడు ఆయన ఆయన కర్తవ్యం అదే అన్నట్టు బాధ్యత ఆయనకి మనం ఎందుకు చోటిస్తలేమింత కాలం అంటే ఆ కాలం నిర్లక్ష్యంగానే తిరిగిపోతా ఉంది ఏ రోజు ఉపాసమును పరశుదాత్మ అభిషేకం కొలు పరశుదాత్మ యొక్క ప్రత్యక్షత నీలో మనకు ఉదాహరణకి కృపారులు నానా విధములైన పౌలు హెచ్చరిస్తా ఉంటాడు మనకి ఒకసారి చూడండి మొదటి కోరితలు రాసిన పత్రికలో వాటికి సంబంధించిన విషయాలు మనం చూస్తాం పన్నెండవ అధ్యాయం మరి సహోదరుల ఆత్మ సంబంధమైన ఇవి ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియక ఉండటం నాకు ఇష్టం లేదు మీకు ఎవరికి తెలియదని చెప్తున్నాడు ఒక రీతికి చెప్పాలంటే కాబట్టి అభిషేకం జరిగినప్పుడు ఈ వరాలు కూడా వాటి ప్రత్యక్షతలుగా అనిపిస్తూ ఉంటాయని చెప్తాడు ఉదానికి పరిశుద్ధ వలన తప్ప ఎవరినో ఏసు ప్రభు అని చెప్పడని నేను మీకు తెలియజేయచ్చున్నాను కృపావరములను నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే మరియు ఇప్పుడు వార్త చేసుకుంటారు ఐదవ వర్షాలు మరియు పరిచర్యలు కూడా నానా విధములుగా ఉన్నాయి చెప్పండి నీ పరిచర్యని నా పరిచర్య నేను ఒకప్పుడు యాజకత్వం చేసిన దాని తర్వాత ఈవెంజలికల్ అంటే సువార్థకునిగా అనేక ప్రాంతాలలో పోయి సువార్త చేపట్టాలి అనిలకి ఎక్కువ చెప్పటండి ఎవరున్నా కానీ ఎక్కడున్నా కానీ కూరగాలలో చెప్పటండి బాన్షాప్స్లో చెప్పటోని హోటల్లో కూర్చుంటే పక్కన కూర్చొని చెప్పండి కానీ నాకు తెలిసి రోజు మనది మన మన సేవ పర్టికులర్ గా నా జీవితాలు తీసుకుంటే అది బోధించే విధానం లేక హెచ్చరించే విధానం అవి విధం లేని పరిచర్యలు నీ పరిచర్య అయినా నీ తెలుసా తెలుసుకోవాలా పరి పరిశీలించాలా ప్రార్థించాలా ప్రవ నా సేవా విధానం ఏది ఒకప్పుడు పరిచర్య లాంగ్ ఇయర్స్ ఆరు సంవత్సరాలు చెప్పులు స్టాండ్ దగ్గరనే ఉంటుంది అదొక పరిచర్య చర్చ్ లో కూడా పరిచేవాడిని క్లీన్ చేసేవాడిని చాపాలు పరిచేవాడిని కింద కూర్చోడానికి కార్పేట్స్ అంటాం కదా కార్పేట్స్ వేసేవాడిని అది కూడా పరిచర్య అన్నం ఎవరికి వడ్డించలేదో పెండిళ్ళని అక్కడెక్కడ వడ్డించనీ చర్చల వరకు ఎప్పుడు వడ్డించలేను అది కూడా పరిచర్యని అన్ని చేయాల ప్రతి పరిచర్య మనం చేసిండాల అందుకే ఐదవ అసలు ఏమంటుండంటే మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒకడే అందుకే పౌలు ఈ విషయం హెచ్చరిస్తూ ఉంటాడు నానా విధములైన పరిచర్యలు అంటే నానా విధముల అవయములతో కూడా బోలుస్తాడు సంఘంని శిరస్సు ఏసు ప్రభు సంఘ శరీరం మనమందరం మరి శరీరానికి రకరకాల అవయవములు ఉంటాయి కాళ్ళు చేతులు అన్ని బట్ ప్రతి దేనికి దానికి చేయాలి పని రైట్ హ్యాండ్ చేసేది రైట్ హ్యాండే చేస్తుంది లెఫ్ట్ హ్యాండ్ చేసేది లెఫ్ట్ హ్యాండే చేస్తుంది కండ్లు చేసేది అంతే ముక్కులు చేసేదంతే చెవులు చేసేటంత దానికి పని శరీరంలో ఒకటే అవయవం కూడా దాని పని మటుకు వేరే రీతికి మనం చూస్తున్నాం నానా విధములైన కార్యములు కలవు కానీ అందులోనూ అన్నిటినీ జరిగించే దేవుడు ఒకడే ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది అనుగ్రహింపబడుచున్నది ప్రతి చెప్పండి అందులో నువ్వు నేను కూడా ఉన్నాం కదా ప్రతి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది అంటే నీళ్ళ పరిశుద్ధ ఉంటే దాని ప్రత్యక్షత బయటికి కనిపిస్తుంది ఎట్లా కనిపిస్తుంది అక్కడ ఉంది ఎనిమిదవ వర్షం చూస్తాం మనం ఒకరికి ఆత్మ బుద్ధి వాక్యం మరి ఒకరికి ఆత్మ అనుసరించిన జ్ఞానవాక్యం వాక్యం నీ సేవలో నువ్వు గ్రహించాలా నీ వాక్యం చెప్తుంటే బుద్ధి వాక్యం చెప్తున్నావా జ్ఞానవాక్యం చెప్తున్నావా నీకు అర్థం బుద్ధి అంటే ఏంది జ్ఞానం అంటే ఏంది దాని ఆత్మ వల్లనే విశ్వాసం కొందరికి ఆరోపకంగా విశ్వాసం మరి ఒకరికి ఆత్మల్నే స్వస్థపరచువరం మరి ఒకరికి అద్భుత కార్యములు చేయ శక్తి మరి ఒకరికి ప్రవచనవరం మరి ఒకరికి ఆత్మల వివేచన మరి ఒకరికి నానా భాషలు మరి భాషల అర్థము చెప్పు శక్తి కాబట్టి మొత్తం ఎన్నో ఎవరైనా చెప్పగలరా తొమ్మిదా తొమ్మిది అనుకుంటు పది అనుకుంటారు పది పది అన్న పది ఇక్కడ తొమ్మిదే ఉంటాయి కానీ యాక్చువల్ గా పది ఉంటాయి ఆ పదవది ఏదో వరని చెప్పగల లెక్క పెడితే తెలుస్తుంది పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ కూడా ఒక వరమే కదన్నా ఆత్మ కూడా వరమే పరిశుద్ధాత్మ కూడా ఆత్మ వరాలు ఆత్మ ప్రత్యక్షతలు పరశుదాత్మనే వరము ఆ వరం పొందుకున్నప్పుడు ఇవి బయటికి వస్తాయి ఈ ప్రత్యక్షతని ఆత్మ ప్రత్యక్షతలు అంటాం వీటిని అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైన ఆత్మ ప్రత్యక్షత ఇప్పుడు ఆయన సీక్రెట్ కోడ్ మనం అర్థం చేసుకున్నాం ఏసుక్రీస్తు నామంని వాడడం అనేది అన్నిటి అన్నిటి మీద ఆ నామాన్ని వాడుతూ ఉంటాం ప్రతిసారి యేసు నామే వాడుతూ ఉంటాం అది సీక్రెట్ కోడ్ యాక్టివేట్ చేసుకున్నాక దాని నుంచి కార్యాలు జరుగుతూ ఉంటాయి ఏ రూపకంగా ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క రూపకం అవుతూ ఉంటుంది స్వస్థత చేసేవాడు యాక్టివేట్ చేసుకోవాలి దాన్ని భాషలు అర్థం చెప్పేవాడు దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి అంటే పాటించాల ప్రాక్టీస్ చేయాలంటున్నాడు కానీ మన బలం తంటే శారీరకంగా ఆలోచిస్తాం నాకు ఇది ఉంటే బాగుంటుంది అది ఉంటే బాగుంటుంది నాకు హీలింగ్ ఉంటే బాగుంటుంది నాకు అద్భుతాలు చేసే వరం ఉంటే బాగుంటుంది ఉంది కానీ అది విధానం కాదని చెప్తుంటే ఎందుకంటే ఈ వరాలు దేవుడు తన ఇష్టానుసారంగా మనకి ఇస్తారని ఉంది అక్కడ పదకొండవ వర్షాలు ఆయనను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తం చెప్పున కాబట్టి అందుకే మనం పరశుధాత్మతో మనం సంభాషించాల ప్రభావా నీ యొక్క చిత్తం చెప్పున నాకు ఆ ప్రత్యక్షతను అనుగ్రహించి ప్రవ్వా ఎందుకు దేవుని కార్యాలు సిద్ధింపజేయడం కొరకు అందుకు పాయింట్ అది యాక్టివేషన్ ఎందుకు కాదు చాలా మంది జీవితంలో అంటే వాడు దాన్ని ఆయన మహిమార్థంగా మన రక్షణ కార్యం జరిగేలాగున వాళ్ళు వాడుకోరు కాబట్టి వాళ్ళ వ్యక్తిగత గుర్తింపుల కొరకు వాడుకుంటారు కాబట్టి అవి ఆటోమేటిక్ గా బంద్ యాక్టివేట్ అయినట్టయి ఆగిపోతాయి ఉదాహరణకి మన దగ్గర ఇప్పుడు చాలా మందికి భాషల వరం ఉంది కానీ ఎవరికన్నా భాషలు అర్థం చెప్పే వరం ఉంది మన గ్రూప్లో నేనే తింతవరకు ఎవరిని చూడలే ఒక్క సిస్టర్ చూసిన మనకు మన గ్రూప్లో లేని బయట ఉంటుంది ఆమె ఆమెకుండే వరం కానీ ఆమె ఎప్పుడు కూడా దాన్ని అమలు పరుచుకోలేదు ఇప్పుడు ఆగిపోయింది అవరం ఆమెలో ఎర్లీ డేజ్ లో ఆమె అనుకుంటే బహుశా ఎయిటీ నైన్ ఆ ప్రాంతంలో ఆమెకు ఉండే వరం దాని తర్వాత పెండ్ అయిపోయింది దాని తర్వాత అయిపోయింది ఆమె అప్పటి నుంచి తొంభై నుంచి ఇంతవరకు దాన్ని మళ్ళీ ఆమె ఉపయోగించుకునే లేదు ఆ పోయా మొత్తం ట్రై అయిపోయింది వరం లేకపోయింటే భాషల అర్థము చెప్పే వరం ఆమె పాటించింటే అనేక మంది భాషల్లో మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతుంటారు వాటి విశదీకరించి చెప్పాడు దేమి ఎన్నెన్నో వరం చెప్పకపోవడం వరం వాడుకోకపోవడం వల్ల ఎవరికి ఒకరికి ఆ వరం నాకు తెలుసు ఇప్పుడు నీకు భాషల వరం లేదు అవి వస్తుంది ఆయన ఇస్తాడు అడిగినప్పుడు ఎందుకంటే పంచిపెట్టేవాడు ఆయననే కాబట్టి ప్రతి వరము సంఘక్షేమం కొరికి కార్యసిద్ధి అంటే అర్థం అదే కదా కార్యసిద్ధి అంటే ప్రతి కార్యాలు జరగడు అద్భుతాలు జరగడం కొరకు ఈ వరాలు ఇచ్చిందే వాటిని యాక్టివేట్ చేసుకుంటే యేసు క్రీస్తు వాడాలి ఇంకా వేరేది కానీ లేదు మార్గమే లేదు మనకి పరిశుద్రేమైన దేవా కృపాలభ మీకు లెక్కలేని వందలు కృతజ్ఞతాస్తుతలు శ్రోత హళలి పరిశుద్రమైన సర్వశక్తి మంతుల సర్వాధికారి వంధనాలు తండ్రి దేవాభా అది వాక్యం చేత ప్రభావ మీరు మాతో మాట్లాడిన ప్రభావ మేము వెళ్ళవే ప్రభ నీ నామాన్ని పట్టుకొని మేము ప్రభా దేవ విన్న వాక్యాన్ని మేము మర్చిపోకుండా మరియులో భద్రపరచుకున్నదండి దేవా ఈ సు ప్రభా ఆ యొక్క వాక్యంలో ప్రభా మాలో ఉన్న ప్రతి ఒక్క తొలగించి ప్రభా నీకు విధేతగా కలిగే మేము మీరు మాకు సహాయపడండి ప్రభా ఇ నీకే స్థూతం నీకే ఉన్నాదండి దేవా ఈచు ప్రభా ఇచ్చిన ప్రతి ఒక్క గిఫ్ట్స్ బట్టి ప్రభా నీకు వందనాలి ప్రభా దేవాన్ని నువ్వు ఇచ్చిన ప్రతి ఒక్కరి కూడా ప్రభా నీ యొక్క నామార్థమే మా స్వార్థం కోసం మేము అసలు మాడుకోవద్దు ప్రభా దేవా ప్రభా ఈ యొక్క కృప వరలైతే మాతో మాకు నీ ప్రభా నీ యొక్క స్తోత్రం నీకేవన్నదండి దేవాయచు ప్రభా అన్నిట్లో వర్దిల్లాల ప్రభా వాక్యం చదువుతున్నగా ప్రభా ఆ యొక్క వాక్యాలన్నీ కూడా ప్రభావం అదే రీతిగా మేము నడుచుకోవాలి ప్రభా విని ఈజీగా వదిలేసే వారిలాగా కాకుండా అది విన్నది మేము గట్టిగా పట్టుకొని మేము నడుచుకోవాలి దాన్ని మేము ప్రాక్టీస్ చేయాలి ప్రభా మీరు మాకు సహాయపడండి ప్రభా నీకే స్థూతం నీకే ఉన్నాతండి రేవాయిచు ప్రభా అన్నను దీవించి ఆశ్వాసత అన్న కూడా సంపూర్ణ స్వస్థత ఆరోగ్యము దాయిచేదండి మరి ఎక్కడెక్కడ ప్రకటించడానికి వెళ్ళారు ప్రభా ప్రతి ఒక్క బ్రదర్స్ ని మీరు దీవించి ఆశ్వాసత ప్రభా ఇంకా నూతన బలము శక్తిచ్చే తను నింపండి ప్రభా నీకే స్థూతం నీకే ఉన్నాండి ప్రభా మీరు నీ యొక్క సర్వశత మంచి ప్రకటించే బిడ్డలుగా తయారు దేవాయప్రభా ప్రతి ఒక్క బిడ్డలు కూడా ప్రభా ఎంతో మంది ప్రభా మంచి అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు ప్రభా నీ యొక్క సువాత వినలేకపోతున్న ప్రభా దేవాయ ప్రభా ప్రతి ఒక్క బిడ్డ వినాల ప్రభా వినదగిన చోళ్ళని వరకు దయచేయండి దేవాయత్తు ప్రభా రాణి బిడ్డలు అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా దేవా ప్రతి వాక్యం వినాల దాని ప్రకారం నడుచుకున్న బిడ్డలుగా తయారు చేస్తండి నీకే స్తౌతం నీకే వందాలండి దేవాయ ప్రభా ప్రభా ఎంతో ఘోరం జరగబోతున్నారా ప్రభా కానీ ఏసుప్రభ మీరు మమ్మల్ని కాపాడుతున్నాం ప్రభా దాన్ని బట్టి నీకు బంధనాలు తండ్రి కృతజ్ఞతలు తండ్రి స్తౌతంలో దేవాచు ప్రభా దిన దినం ప్రభా నీలో మేము ఎదగాల ప్రభావా మా ప్రతి ప్రవక్తలంతటా కూడా ప్రభా మీకే అపచెప్తున్నాం ప్రభా నీకే స్థౌతం నీకే వనాలండి దేవాయూప్రభ ప్రతి ఒక్క బ్రదర్స్ ని దీవించి ఆశ్వంసే ప్రభా అందరినీ కూడా ప్రభా నీ యొక్క సర్వసత్యమైన చోవాత ప్రకటించబడాలిగా తయారు చేయను ప్రభా అనేక ఆత్మల్ని సన్నదికి నడిపించేలాగా ప్రభా వారిని దీవించి ఆశ్వంసీ పని ప్రభా దేవాయప్రభ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభా నీ సన్నిధిలో ఉండాలా ప్రభా నీకే స్థూతం నీకే ఉండాలి తండ్రి దేవాయప్ర ప్రభా బాడీస్ మధ్యలో కూడా ప్రభావ శాంతి సమాధానం ఐక్యత దయచే ప్రభావ ప్రతి ఒక్క బాడీస్ లో కూడా ప్రభా వారి వాళ్ళలో ఉన్న ప్రతి ఒక్క కుళ్ళు కాబట్టి ద్వేషాన్ని తీసివేసి ప్రభా సమాధానం కలిగి జీవించే బిడ్డలుగా తయారు చేయ ప్రభావ వారికి కూడా ప్రభా యొక్క శుభార్ అందపడాలా వాళ్ళు కూడా యొక్క సత్యం వాళ్ళు కూడా బయపడ పడాలా అక్కడ ఉన్న బిడ్డలు కూడా ప్రభా నీళ్ళు అమ్ముకోవాలి ప్రభా దేవా ఈచు ప్రభా ఆ యొక్క ఉన్న ప్రతి ఒక్క బిడ మీరు రక్షించుకొని ప్రభా దృష్టి నుంచి ప్రతి ఒక్క ఆత్మని కాపాడండి ప్రభ నీకేస్తూ నీకు వెళ్ళాలండి దేవా ఈచు ప్రభావ ఆత్మని రక్షించుకోవడం మీకు ఇష్టం లేదు ప్రభ మరి ప్రతి ఒక్క ఆత్మ కూడా ప్రభని సన్నిధికి రావాలంటే ప్రభా మరి అనేకులకు సేవకులుగా తయారు కావాలి ప్రభా దేవాచు ప్రభా ప్రతి ఒక్క బిడ మీరు కాపాడండి నీ ఒక్కడ రాకడ ఎంతో త్వరలో ఉంది ప్రభా మేము తొందరగా మారాలి ప్రభా అనేకులకు కూడా ప్రభని తర్వాత ప్రకటించి ప్రభావం వాళ్ళు కూడా నీ సత్యాన్ని గట్టి పట్టుకుని నడుచుకునే బిడ్డలుగా తయారు చేయడం ప్రభావం అవుతున్నా తండీ దేవాన్ని యొక్క పరిశుభ్రత గుంపులో ప్రభావం అందరినీ సీల్ చేసుకొని పెట్టుకోమని ఏచుకృతి నామంలో ప్రార్థిస్తున్నాం తండి పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహానికి మహిమ స్వరూప దేవా కృప ఈ కేసు తొలి స్తోత్రమైన గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీవెక్కలు నిలబెట్టుకున్నావు తండ్రి దివరాత్రి మమ్మల్ని కాచి కాపాడినావు నీకు వందాలిసయ్య ఈ కడుగుతున్న దేవం అనుగరించింది కానీ నీకేస్త తొలి ఈ యొక్క మధ్యకాల సమయం సందులు ప్రభావ మీకు స్వరం విన ధన్యతను భాగ్యాన్ని మాకు అనుగరించేందుకు వందా ప్రభావ ఎవరికి వెళ్ళిన ధన్యత మీరు మాకు అనుగరించేందుకు కానీ వందా మీ వాక్యందర్మాతో మాట్లాడడం ప్రభావ మీకు సమాధానం హృదయంలో సమృద్ధిగా వెళ్ళాలా ప్రభ నా దేవ నా నా తండ్రి మీరు అనుగ్రించే సమాధానం మా హృదయంలో ఉండాలా మేము ఏ ప్రాంతంలోకి వెళ్ళినా కానీ ప్రభావ సమాధానాన్ని మీరు ప్రకటించాలా దుష్ట మీరు ఓ ప్రభావ అన్నిటి నుంచి పొందాలంటే ప్రభావ మీ నామాన్ని ఉచ్చరించాలా ప్రభావ ప్రతి స్థలలో ప్రభావ మా జీతానికి ఒక వచ్చిన ప్రతి విషయంలో ప్రభావ నైన్ ఆ నామానికి మేము ప్రాధాన్యత ఇవ్వాలా ప్రభావ ఆ నామంలో ఎంతో పవర్ ఉంది ప్రభావ ఆ పవర్ మీరు మాకు ఇచ్చినందుకని వానాలి ప్రాధ మా జీవితంలో ఏస్త యాక్టివేట్ అవ్వను కాక హలనియ గొప్ప కార్యం జరిగించండి ప్రభావ రూపమేడిన తండ్రి మేము శ్రమల కాలంలో ఈ శ్రమల కాలంలో ప్రభా ఏ రీతికి మేము పరిచయ చేయాలా నానా విధమైన పరిచర్లు ఉన్నాయి కాబట్టి ప్రభ మా పరిచర్ ఏందో ప్రభా మేము ప్రార్థనలు మేము నా తను వేస్తే ప్రభా మేము ఎలాంటి కృపవారాలు మీరు మాకు అనుగ్రీంచారో మేము కనిపెట్టుకోవాలా ఇచ్చిన నీకు వందలు ప్రభు తండ్రి భాషలకు అర్థం చెప్పే వరం కూడా మాకు అనుగ్రహించి మనం ప్రార్థిష్టం గొప్ప దేవత తండ్రి మీ ఇష్టం చెప్పున మాకు పంచిస్తూ కాబట్టి పరసాత్మ దేవన తండ్రి మీ ఇష్టం ప్రకారమే పంచి మనం ప్రార్థిష్టం అయినా మీరు చిత్తమే చింతక హలలియ గొప్ప దేవ మీరు ఇచ్చినాక కృప వల సంఘక్షేమాభివృద్ధి కొరకు మేము వాడుకోవాలి ప్రభావ అయినా అలాంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి మనం ప్రార్థిష్టం సంగీతముతోని మద్యములతోనే ప్రభా ని సతించాలా ఓ ప్రభావ సమస్త కార్యాల ప్రభావ నీ నామంలో నీ పేరట ఏ సేకరిస్తున్న వాళ్ళు మేము చేయాలా ప్రభావ అలాంటి గొప్ప కార్యం మీరు మా జీతంలో జరిగించమని ప్రాదిష్టమే వారి అయితే మేము ముందుకు పోవాలా ప్రభావ నైనా సంఘం విస్తరించాలా అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో ప్రాభ మీకు సత్యాన్ని మేము ప్రకటించాలా ఈ విధానాలు మనుషులకు నేర్పించాలా ప్రాభ ఎక్కడిచ్చినా ఈ విధానాలు లేవు ప్రభావ అయినా సంఘానికి ప్రపవరాలే లేవు ప్రభా పరశుదాత్మనే లేదు ప్రభా కొన్ని సంఘాలు అయితే ప్రభావ నా తను ఏ రీతిగా సేవ చేస్తున్నారు ఎందుకు అర్థం కానీ పరిస్థితి నైనా గొప్ప నా తండ్రి మీరు ఏ సినిమా విశ్వసించినప్పుడు పరశుదాత్మ బంధితులు అన్నాడు ప్రభావ అపోలో పౌలు నైనా అపోలో ఎంతో మంది శిష్యులు పాటు కానీ వాళ్ళ క్షణం వాక్యాన్ని స్పందించి అప్పుడు పరశుదాత్మ గురించి తెలుసుకొని పొందుకున్నారు విశేషమైన సేవ చేసిన ఆయన ఈ రోజు సంఘాలు కూడా ఆ రీతిగా ఉన్నాయి కనుక ప్రభావ అలాంటి సంఘాలకు వెళ్ళి మీ సత్యను ప్రకటించి మీకు సమస్త జ్ఞానం మాకు మా కలుగు ఎవరు ప్రకటించిన రీతి మేము వాక్యాన్ని ప్రకటించాల ఎవరిని చూడని రీతిగా మేము చూడాలా ప్రవ్వ ఇది అహంతో చెప్పేది కాదు ప్రవ్వా మీ అందు విశ్వాసంతో ప్రవ్వ సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రభావ ఈ శక్త్యాన్ని బయలుపరచడం కోరకు మేము అడుగుతున్నాం తండ్రి ఎస్ఐ అన్న తండ్రిని మీరే సాయకుడికి నడిపించండి మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు నిత్యం అనుగ్రహించండి మీ ఆత్మచేతని ప్రతి ప్రతి దశలో మీ ఆత్మచేత మీద నడిపింపబడాల అలాంటి అలాంటి జీవితం అలాంటి ఆత్మీయమైన జీవితంలోకి మనం నడిపించమని ప్రార్థిష్టం మమ్మల్ని బలపరచండి మా హృదయాన్ని సరిచేయడం మాలో ఇంకేమైనా బాధ్యతలు ఉంటే మీకు ఆయాస్యకరమైన జీవితం ఉంటే ప్రాభ వాటి నుంచి మాకు విడుదల ఇచ్చే నీ క్షణం అది ఒప్పుకుంటం అయినా మీకు సంపూర్ణత సరళత పరిశుద్ధము అందరు నడిపించండి మీ నూతనమైన పర్షదాత్మ అగ్ని అభిషేకాన్ని మాకు అనుగ్రించండి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని పెట్టుకోండి మీ వాక్యం నింపుకోవాలా ప్రాభా పేపర్ మీద నాతో అన్ని మొబైల్ ఫోన్ లో కాదు ప్రాభా మా హృదయంలో సమృద్ధిగా నింపుకోవాల ప్రాభ ప్రతి క్షణం మీ వాక్యం మా హృదయంలో సమృద్ధిగా ఉండాలా ప్రాభ నైనా ఇసందుకుంటే ప్రభావ కొంతకాలం పోతే బైబిల్స్ కూడా ఉండవు ప్రభావ కాబట్టి ఆ రీతిగా వాళ్ళు ఏ రీతిగా మీ వాక్యం ప్రకటించగలం ప్రభావ మీ వాక్యం మేము నిప్పుకుంటే ప్రభావ మీ మాటలు మాలలించి వస్తే కనుక ప్రభావ వాళ్ళ జీవం పోతుంది ప్రాభ మా సొంత మాటలు చెప్తే జీవం పోదు కాబట్టి నైనా మీ మాటలు మాలించి రావాలా మీ సమర్థమంతైనా వాక్కును మేము అనేకులకు ప్రకటించాలా ప్రభావ ఆ వాక్కు ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి మీరు మాకు బయలుపరిచినారు అనేక పర్యాలను అయినా గొప్పదేవాది మీ మైమర్థమే మేము వాడుకోవాలా ప్రతి భయాన్ని పారదోలాల ప్రభ ఈ లోకంలో మీకు శ్రమ కలుగునడు భయపడుకున్నాడు అంటే అవన్నీ వస్తాయని చెప్పినాను కానీ వాటి అన్నిటి మీద ఎట్లా విజయం పొందాలా అనేది ఏసు క్రీస్తు నామం అనే విధానాల ప్రభా ఆ నామం మీరు ఆ నామంలోనే ప్రభ వాళ్ళు సమస్త కార్యాలు చేయగలిగినారు ప్రభా ఈ చివరి కాలంలో బహు విశేషమైన కార్యాలు మేము చేయాలా ప్రభావ ఆ ఏసు క్రీస్తు నామంలో ప్రతి మోకాలు వంగల ప్రతి ఒక్క హృదయలో సమాధానం రావాల్సిందే ప్రతి మోకాలు ఏసు వంగాల్సిందే ప్రతి ఒక్క ప్రభావ ఏసు రక్షణ పొందాల్సిందే ప్రభావ ఆ నామాన్ని మేము ఉచ్చరించినప్పుడు అలా జరుగుతుంది కాబట్టి ప్రభా మేము ఏ ప్రాంతంకి వెళ్ళినా ఎక్కడ తువార్త ప్రకటించినా ఏ గ్రామంలో అడుగుపెట్టినా కానీ ప్రభావ ఆ నామాన్ని ఉచ్చరించాలా ప్రభావ దుష్ట శక్తులను గర్దించాలా ప్రభావ అయినా మనుషుల నుంచి వాళ్ళు ఓ ప్రభావ బంధకాల నుంచి వాళ్ళు విడుదల పొందాలా ప్రభావ అలాంటి గొప్ప కార్యాలు మా జీవితంలో అందరి జీవితం జరిగించండి వాక్యంధ్రమో మాట్లాడేందుకే నీకు వంద నీకే కృతజ్ఞతలు అర్పించుకోవడం సమస్త గణత మహిమ నీకే యుగ యుగంలో పాల్గొనకాల మాలో భయాన్ని పారదో ప్రాదిష్టమైన గొప్ప దేవ అడిగడుగున దుష్టుడు ప్రభావ ఎన్నో భయాలు పెడుతున్నాడు ప్రభావ కానీ వాటి అన్నిటి నుంచి మాకు బిడ్డలు కనిపించినారు భయాన్ని ఓ ప్రాబ్ ఎట్లా ఎదిరించాలో ప్రాబ్లం మాకు చూపించినా నేను ప్రతి క్షణం ప్రభ మాకు అవన్నీ జ్ఞాపకం చేస్తున్నారు ప్రభావ మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారు నైనా నీకు వందన చెల్లిస్తున్నాం నీకే స్థూరు స్తోతాలు అర్పించుకుంటున్నాం అయినా గొప్ప దేవ మీరు అక్కడ తొలిగింది ప్రభావ మేము సిద్ధపడాలా నీకులు మేము అనేక ప్రాంతాల్లో మీ వాక్యాన్ని ప్రకటించాలా ప్రభావ ఓ ప్రభ నైనా ఇవన్నీ ప్రభ మేము నేర్చుకునే ప్ర విధానాలైనా అనేకులు ప్రకటించాలని సహాయపడండి బూతిగంతులకు మీకు మీరు సాక్షిగా ఉండాలా ఓ ప్రభ మీ వాగ్దాన్ని మేము కనిపెట్టుకునే వాళ్ళంతా ప్రభావ ఓ దేవ పరసాత్మ అభిషేకం పొందుకున్నాక సర్వసత్వం నడిపించే ఉన్నారు కాబట్టి వాళ్ళు వాక్యం వాళ్ళు హృదయంలో ఉంది ప్రభావాళ్ళు ఆ వాగ్దానాన్ని కనిపెట్టుకున్నారు అది వాళ్ళ హృదయంలో ఉంది కాబట్టి ప్రాభ పరశురాత్మను పొందుకోగలరు కాబట్టి వాక్యం లేకుంటే మీకు ఆత్మ రాదు ప్రభ ఎందుకంటే వాక్యం లేకుంటే ప్రవ్వ పరశురాత్మ ఉండి కూడా లాభం లేదు ప్రభావ ఎందుకంటే వాక్యం ఉంటేనే ప్రభ సత్యంలో నడిపించగలం కాబట్టి మీ శక్తి పొందుకోగలం సత్యంలో పోగలం ప్రాభ కాబట్టి వాక్యం ఉండాలి మా హృదయంలో మీరు దినదినమునైనా సంపూర్ణంగా ప్రభావ మీ వాక్యం మీద అలాంటి బిడ్డలకు ముందు తయారు చేయండి కేవీపీ గ్రూప్ అందరూ జీవించి ఆశ్రయించేస్తారు అందరూ మీరు బలపరచండి నూతనంగా అభిషేకించి మీకు ఒక శాసన పెట్టుకోండి వాళ్ళ పరిచర్యలు ఏ రీతి ఉందో ప్రాబ్ ప్రార్థన పూర్వకంగా మేము అందరూ కనిపెట్టుకోవాలా నాతోనే అలాంటి జ్ఞానం మాకు అనుగరించి మన ఇష్టం ముట్టండి ప్రభావా అనేక మంచి ఆర్గం దయచేయండి మీ పరులకు జ్ఞానం చేతి నింపండి మీ సముచితమైన జ్ఞానం చేతి నింపండి అనేక మంది విషయాలు మీకు పరిశుధాత్మ కార్యం బలంగా జరిగిన అయినా అన్నకు మంచి ఆర్థిక స్థలంలో కూడా మీరు తోడునని పిల్లల చుట్టూ అగ్ని కంచేసి కుటుంబం చుట్టూ మీకు కంచేసి మీరు కాపాడండి నూతనంగా అభిషేకించి మీ కొరకు సాక్షిని పెట్టుకొని ఇస్తారు మీరు మంచిగా ప్రతి చోట మీ కొరకు పెట్టుకోండి ఓ దేవాత ప్రవన్న కుటుంబం బంధువులు అందరూ ప్రభావ సత్య నివృత్తిలో సహాయపడినైనా మీరు అక్కడ తొలగింది ప్రభావ ఇమ్మో వరకు ప్రభావ మీ ఆత్మ చిత్రం ముద్రిస్తున్నారు ఆ సీలింగ్ లో మేము ఉండాలా ప్రభావ అన్ని కూడా సీలింగ్లకు మేము తీసుకొని రావాలా పరిశుద్ధుల గుంపులో మేము ఉండాలి ప్రభావ ఆల్రెడీ బిడ్డలుగా తయారు చేయండి గొప్ప దేవ ఆరాధన పాల్గొన్న ప్రజల అందరినీ వాళ్ళ జీవితంలో మీరు కార్యాన్ని జరిగించండి ప్రభావలో హృదయవాంచ మీ తీర్చండి ప్రతి కోరిక మీరు సఫలపరచం ప్రతి సంవత్సరం ఏసు క్రీస్తున గద్దిస్తున్నాం వాళ్ళ నుంచి వెళ్ళిపోసు క్రీస్తువు అర్థం ఇస్తున్నాం మీకు సమాధానం కలుగును కాక ఏసు క్రీస్తు పరిషుద్ధ నామ మీకే గొప్ప కార్యం మీరే మీ నామాన్ని మేమే తెచ్చుకోమని ప్రార్థిష్టమైనా మీరు అక్కడ మీరు సమస్త జన శిష్యులుగా చేయాల ప్రవ రెండు నడిపించి మీరు ఆకడం అందరినీ సిద్ధపరచుకోమని త్వరలో అన్న ఏసు క్రీస్తు పరిషుద్ధ మెర్సీస్ ఇస్తారు చేస్తారా ప్రేయర్ చేస్తారా హలో హలో చేస్తారు నా వాయిస్ వినిపిస్తుందా ప్రేయర్ చేస్తారు సార్ అన్న వినబడుతుంది అదే అదే మెర్సీస్ ఇస్తారు ప్రేయర్ చేస్తారు వినపడతలేదు మెర్సీ అదే చేయగలరా ప్రేలు చేస్తున్నారేమో అన్న ఎందుకంటే మ్యూట్లో లేదు సిస్టర్ వినబడతాయి సిస్టర్ హలో మస్త సిస్టర్ హలో సిస్టర్ మ్యూట్ లోకి వెళ్ళిపోయిందండి అది అక్కడి నుంచే సిగ్నల్స్ లేవేమో ఇప్పుడు వినబడుతుంది సిస్టర్ అదే ప్రేయరు ఒక లైన్ చేశాను మీరు వినిపించట్లేదు అన్నారు మళ్ళీ డిస్కనెక్ట్ అయ్యు ప్రేమగల మా పర్లో ఒక తండ్రి పరిశుద్ధుడైందేవా వేసాను ఆయన రక్షక మేమందరము ఈ మధ్యాహ్న సమయంలో కూడుకుని ప్రార్థించుకోవడానికి అనుగ్రహించిన మంచి ధర్నాన్ని బట్టి వందనములు స్తోత్రములు వేసా అవునేసా మీ మలుపుల మా భాగ్యులం వేసా అయినప్పటికీ మీరు మీ కృపచేత మమ్మలను ఏర్పరుచుకున్నారు మా మనో వాంఛలను ఎరిగిన దేవుడు మీ చిత్తంలో ఏది ఉంటే మా జీవితంలో అది జరిగించండి వేసా ప్రభా రక్షక వైరస్ బాధితులకు మీరే స్వస్థతను అనుగ్రహించండి సార్ అలాగే ఈ ప్రపంచంలో ఎంతో మంది డిసీజెస్ తో బాధపడుతున్నారే సార్ వారిని అందరినీ కాపాడండి సార్ ఈ గ్రూప్ సభ్యులను అందరినీ కాపాడండి సైప్రభ మాలో ఎంతో మంది అయితే యాక్టివేషన్ లేకుండా ఉంటున్నారే సైప్రభ అలాంటి అటువంటి యాక్టివేషన్ కలిగి ప్రభ మేము మీ నామంలో ముందు కొనసాగులాగున అనుగ్రహించండి సార్ అనాథల కోసం నిరుపేదల కోసం విధవరాళ్ళ కోసము ఈ రాష్ట్రయుల కోసం ప్రేక్షిస్తున్నాం సార్ అందరినీ కాపాడండి సార్ మీరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వారి అందరికీ మంచి ఉద్యోగాలను అనుగ్రహించండి సార్ ఫార్మర్స్ కి మంచి రేట్లను అనుగ్రహించండి సార్ ప్రభా ఆకలి కొరతను తీసివేయండి సార్ ప్రభా నాయన రక్షక మా అవసరాలను మీ పాదాల చింత పెడుతూ మేమందరం క్రీస్తు రాయబారులుగా ఈ లోకంలో జీవించేలాగా అనుగ్రహిస్తారని ఈ కొద్ది విన్నపంలో క్రీస్ అన్నట్లు సరే సార్ సార్ ఒక నిమిషం మన ప్రభు ఏ కృప సమాధానం నడిపింపు మనకందరికీ వైరస్ బాధ్యతలకి కేబీపీఎం గ్రూప్ బ్రదర్స్ కి ఆరాధన అందరికీ సదాకాలం తోడు కాక ఆమెన్ బాగున్నా ఎవ్రీథింగ్ ఫైన్ అన్నా సిస్టర్ కట్ చెప్పిందన్నా పర్లేదు సార్ కట్ చేసేస్తాను ఇంకా ప్రెసిడెంట్ సార్